మిన్ను దే మేటి దైవము కన్నులెదుటనే శ్రీవేంకటరాయడు ఎత్తనాడు గోవర్ధనము ఇంద్రాది సురలెదుట ఒత్తి శంఖము దైత్యుల గెలిచి మెత్తినాడు హిరణ్యుని మెదడు చందనముగా మొత్తినాడు మల్లులను మొగ తిరుగను పట్టినాడు చక్రము ఉబ్బరి కాలనేమి మీద మెట్టినాడు కాళింగుని మెడల పెను సముద్రము దాట కొట్టినాడు పౌండ్రకుని కోలాహలముగా తుంచినాడు సోమకుని తోయములు చొచ్చి చొచ్చి దంచినాడు జరాసంధు దండి పౌజులా ఎంతగా శ్రీ వెంకటాద్రిని తాను ఇందిరయుతానుగూడి మించినాడు దాసులను మెచ్చివరములను